కరుణాయ నమామి భగవత్పాదశంకరకర ఆప్యాయ మమాంగా వాక్ ప్రాణశక్షు శ్రోత్రమోబలంద్రియాణ సర్వాణి బ్రహ్మ ఉపనిషదం అహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ నిరాకరణమస్వ నిరాకరణం మేస్ తదాత్మని నిర ఉపనిషత్సర్మాస్ మయి సన్ శాంతిశ్శాంతిశ్చాంతి బ్రహ్మ దేభ్యో విజి బ్రహ్మణో విజయ మీయంత ఐంతష్యకారరిక బ్రహ్మ దేవే అవిజ్ఞాతం విజానం విజ్ఞాతమవిజాన్రవణాస్తిజ్ఞాత ప్రమాణై చెన్నాస్తి తిజ్ఞాతం శిష విషాన కల్పం అత్యంతమేవా సదృష్టం మీ సిద్ధాంతం ఏమిటి బ్రహ్మ తెలియబడేది కాదు అదే కదా మీ సిద్ధాంతం అవిజ్ఞాతం విజానతాం బ్రహ్మను తెలిసి ఉన్న బ్రహ్మ ఏమిటండి అంటే అవిజ్ఞాతం అని చెప్తారు తెలియబడేది కాదు తెలియబడేది అని ఎవడైనా అంటే వాడికి తెలియలేదని కూడా మీరు చెప్తున్నారు విజ్ఞాతం అవిజానతం తెలియబడింది అని అంటే వాడికి తెలియలేదు అభిచారణ అంటే అర్థమేంటి మీ బ్రహ్మ ఎట్టి పరిస్థితులలోనూ తెలియబడేది కాదు కదా లోకంలో ఒక నియమం ఉంది ఏది ఉందో అది తెలియబడుతుంది ఏది తెలియబడాదో అది లేదు ఇప్పుడు కుందేటు కొమ్మును చూసిన వాళ్ళు ఎవడైనా ఉన్నారా లేరు ఎవడైనా నేను కుందేటు కొమ్మును చూశానంటే అర్థమేంటి వాడు కుందేటు కొమ్ముతో వాడికి తెలియలేదు వాడు చూసింది కుందేటు కొమ్ము కాదు ఎవరైతే కుందేటు కొమ్ము చూడబడదు అని అంటారో వాళ్లే యథార్థంగా తెలుసున్నవాడు కాబట్టి మీ బ్రహ్మ కుందేటి కొమ్ము వంటిది శణ సదృశం శశ అంటే కుందేలు విషాణం అంటే కొమ్ము సో కుందేటు కొమ్ము వంటి బ్రహ్మ అంటే నాన్ ఇట్ ఈ డజెంట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్ అసత్ అని అనిపిస్తుంది తథేదం బ్రహ్మా అవిజ్ఞాత అసదేవా మందబుద్ధీనా వ్యామోహో మా భూత్ేయ్యా ఆర్య శంకరవరసరావతరిక ఇటువంటి వ్యామోహము భ్రమ అంటే బ్రహ్మ కుందేటికొమ్మువంటిది అనే భ్రమ ఎవరికైనా కలగవచ్చును అంటే బుద్ధిమంతులకి కలగకపోవచ్చు మంద బుద్ధులకి కలుగుతుంది అంటే బుద్ధిమంతులకి మంద బుద్ధులకి తేడా ఏమిటి బుద్ధి మంద బుద్ధులు తమ బుద్ధితో దేన్నైనా పట్టేసుకోగలుగుతాము బుద్ధివృత్తులు దేన్నైనా సరే ఒడసి పడతాయి గెలాక్సీలను తెలుసుకోగలుగుతున్నాము సూర్యుడు కడుపులో సూర్యుడి గర్భంలో ఏముందో ఇక్కడ కూర్చుని మేము లెక్కలు వేయగలుగుతున్నాము సో స్పేస్ చిట్ట జగన్ ఏముందో లెక్క వేయగలిగాను ఇంత పని మేము చేయగలగాలి చేయగలి ఆ బ్రహ్మని తెలుసుకోలేకపోతామా బ్రహ్మం ఆ బుద్ధికి దొరుకుతుంది అని బుద్ధి బుద్ధి మందబుద్ధులు అనుకుంటారు బుద్ధిమంతులు అనుకోకపోవచ్చు మందబుద్ధులు అలా అనుకుంటారు అటువంటి మందబుద్ధులకి ఏమనిపిస్తుంది సుతరాము తెలియబడని బ్రహ్మ అసలు అసత్తే ఉన్నదే కాదు తుచము అంటారు అంటే నాన్ ఎగ్జిస్టెంట్ కుందేటి కొమ్ము వంటిది కుందేటి కొమ్ము ఉంటుందా కుందేలు ఉంటుంది కొమ్ము ఉంటుంది కుందేటి కొమ్ము ఆ షష్ఠీ తత్పురుష చేస్తే అది ఉండదు సో అలాంటిది బ్రహ్మ అలాంటిది ఏమీ లేదు అని మందబుద్ధులకు వ్యామోహము కలుగుటకు అవకాశం ఉన్నది అటువంటి వ్యామోహము కలుగరాదు మా భూత్ కలుగరాదు మా ఉన్నప్పుడు అభూత్తిలో ఉండే ఆ ఉండదు నమాంగ్ యోగే అనే సూత్రం చేత లుంగు అభూత్తిలో ఉండే అకారం ఉండదు అడాగమని రాదనమాట కాబట్టి అటువంటి వ్యామోహము మందబుద్ధులకు కలుగరాదు సో మందబుద్ధులకు బ్రహ్మ అసత్ అనే అనే అనే వ్యామోహం కలిగే అవకాశం ఉంది ఉన్నారు అలాగా లోకంలో బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అని శంకర్లు చెప్పారు కదా ఒక ఆయన విజయవాడలో ఉంటాడు ఆయన ఆయన ఏమని చెప్పాడంటే బ్రహ్మమిథ్యా జగత్ సత్యం అని చెప్పాడు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కనుక వాళ్ళకు అటువంటి వ్యామోహం కలగకుండా ఉండడం కోసం బ్రహ్మ ఉన్నది అని నిరూపించటం కోసం ఈ కథ చెప్పబడుతున్నది ్రహ్మ ఉన్నది అని నిరూపించాలి బ్రహ్మ కుందేటి కొమ్ము వంటిది కాదు ఉన్నది అని నిరూపించటం కోసం ఈ కథను చెప్తున్నారు ఇది కథ కథని కథగానే తీసుకోవాలి కథనే లిటరల్గా తీసుకోకూడదు దానికి ప్రయోజనం ఏమిటి చూసుకోవాలి కథ యొక్క మెసేజ్ చూసుకోవాలి మెసేజ్ ముందే చెప్పేశారు కథ చెగురిని చెప్పచ్చు నే ముందే చెప్పేశారు మెసేజ్ ఏమిటి బ్రహ్మ అస్తి తదేవ హి బ్రహ్మా సర్వప్రకారేణాస్తూ దేవానామీ పరో దేవ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు అంటాడు ఒకడు ఎలక్ట్రిసిటీని చూపించండి అంటే అది కూడా దీపం చూడు దీపం కాదు చూపించాల్సింది ఎలక్ట్రిసిటీ చూపించినప్పుడు అంటే చూడయా ఎలక్ట్రిసిటీ కంటికి కనబడేది కాదు అని మనం చెప్తే అయితే కంటికి కనపడకపోతే అది లేనేలేదన్నమాట అని నా అనుకుంటే వారికి అటువంటి వ్యామోహం కలగకుండా ఉండడం కోసం ఏం చేయాలి వాడి చేతిని తీసుకెళ్లి లైవ్ వైర్కి తగిలించాలి తగిలిస్తే అది సాచి తెంప మీద కొట్టినట్టుగా కోరుతుంది అప్పుడు ఎలా ఎలక్ట్రిసిటీ ఉందా ఉంది బాబోయ్ అంటాడు అలాంటిది ఇక్కడ చేయబోతున్నారు బ్రహ్మ విషయంలో కూడా ఎందుకంటే ఆ బ్రహ్మ సాచి కొట్టినట్టుగా ఒక దృష్టాంతం చూపిస్తే బ్రహ్మ లేదు అనేటువంటి సమస్య పోతుంది అవతలకి సో ఎనివే ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేదంటే కంటే కనపడకపోయినా ఈ ఉన్న గ్యాడ్జెట్స్ అన్నింటినీ నియంత్రించేది ఏది ఎలక్ట్రిసిటీయే కదా అలాగే బ్రహ్మ కూడా తదేవ బ్రహ్మ ఆ బ్రహ్మ హీ తదేవ బ్రహ్మ ఆ బ్రహ్మయే అన్ని ప్రకారములుగా శాసిస్తూ ఉన్నది సర్వమును శాసిస్తూ ఉన్నది ఇప్పుడు ఏది ఉంది దాని మూలంలో బ్రహ్మయే గలదు ఎలా అయితే ఆభరణములు ఏది మీరు తీసుకున్నా దాని మూలంలో బంగారమే గలదు అలాగే ఏది ఉంది అని మీరన్నా దాని మూలంలో బ్రహ్మయే గలాదు ఆ విధంగా శాసిస్తూ ఉంటుంది బ్రహ్మ స్వసర్వమును కూడా వాస్తవంలో బ్రహ్మ సదేవానామపి పరహ దేవ దేవ అంటే ప్రకాశక సో దేవతలకు కూడా ప్రకాశమునిచ్చేది బ్రహ్మయే సూర్యుడికి ప్రకాశం ఇచ్చేది బ్రహ్మయే చంద్రుడికి ప్రకాశం ఇచ్చేది బ్రహ్మయే మీకు ఎలక్ట్రిసిటీ కనపడదు ట్యూబ్లైట్ కనపడుతుంది ఫ్యాన్ కనపడుతుంది ఇవన్నీ కనపడతాయి అలాగే బ్రహ్మ కనపడదు కానీ సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అగ్ని ఇవన్నీ కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ దేవతలందరూ వాయువు కూడా దేవత ఈ దేవతలన్నిటికీ దేవతలు అంటే ప్రకృతి శక్తులను మన వాళ్ళు దేవతలుగా ఆరాధించారు ఇక్కడ సిద్ధాంతాలు రెండు మౌలికమైన భేదము అంటే మన వాళ్ళు ఏమైపోయారంటే పురాణాల్లో పడిపోయి కథలు చెప్పేసుకుంటూ బతికేస్తున్నారు ఆ ఫిలాసఫీ ఆ తత్వాన్ని సూక్ష్మంగా పట్టుకునేటువంటి ఆ శీలము తొలగిపోయింది సమాజంలో రెండు మౌలికమైన ఫిలాసఫీలు ఉన్నాయి అది ప్రకృతి శక్తుల చుట్టూ ఏవైతే ఉన్నాయో ఇవి జడములు ఇట్ ఈస్ అ డెడ్ మ్యాటర్ పృథివీ డెడ్ మ్యాటర్ ఏముంది లైఫ్ ఏముంది దానికి వాయు డెడ్ మ్యాటర్ నీరు డెడ్ డెడ్ మ్యాటర్ అగ్ని డెడ్ మ్యాటర్ ఆకాశము అహలు ఉందని చెప్పడానికి కూడా లేదు అనదర్ డెడ్ డెడ్ అని ఇలాగే ఒక ఫిలాసఫీ ఉంది దీన్ని డికార్ట్ కార్సీన్ డికార్టే ఫిలాసఫీ అంటారు స్పెల్లింగ్ లో డిఇఎస్ సిఏఆర్టీఈఎస్ తో రాస్తారు ఆ ఫ్రెంచి స్పెల్లింగ్లు ఎస్సులు అన్ని జారిపోతాయి అది పలకరం ఊరికే అలా రాసేసి డ్రాప్ చేసేస్తూ ఉంటారు డెస్ట్ కార్టెస్ అని రాస్తాడు కానీ డెకార్టే అని పలుకుతాడు డెకార్టే అని ఫిలాసఫర్ అతను అతని ఫిలాసఫీ అది మన దగ్గర లోకాయత సిద్ధాంతం ఉంటారు ఇదంతా డెడ్ మ్యాటర్ కాబట్టి ఇది ఇది ఒక ఫిలాసఫీ మన దగ్గర ఉండే చార్వాకుడు ఆ ఫిలాసఫీ పడే లోకాయత అంటే అదే అక్కడ డెకార్టె ఫిలా ఫ్రెంచ్ ఫిలాసఫర్ అతను వాళ్ళందరూ కూడా జగత్తున్న డెడ్ మ్యాటర్ గా పరిశీలించిన అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని రావడానికి మూలంలో ఈ డెకార్టె ఫిలాసఫీయే కలదు ఎందుకంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏమిటి డెడ్ మ్యాటర్ గా పడి ఉన్నటువంటి ప్రకృతి శక్తులను హార్నెస్ చేసి వాటిని వినియోగంలోకి తీసుకొచ్చి మనిషికి వాడుకుంటా ఇది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇట్స్ డెడ్ మ్యాటర్ ఆ డెడ్ మ్యాటర్ అన్న దాని నుంచే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది అది ఇదంతా కూడా దేవత అనుకున్నవాడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏం తీసుకొస్తాడు ఇప్పుడు చెట్టును చూసి దేవత అన్నవాడు దాన్ని దండం పెట్టి హోదరకు పోతాడు డెడ్ మ్యాటర్ అన్నవాడు ఎలా ఏం చేస్తాడో తెలిసిన వెరీ పవర్ఫుల్ బ్యాటరీ ఆపరేటెడ్ స్టావ్ ఒకటి పట్టుకొస్తాడు ఇలా సింగిల్ హ్యాండెడ్గా పట్టుకొస్తాడు పట్టుకొచ్చేదాన్ని ఇలా పూల్ చేస్తాడు అది అది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన వెంటనే పెడితే ఇంతలావు చెట్టు రెండు నిమిషాల్లో అటు పడుతుంది వీడిటు నిలబడి ఆ యాంగిల్ ఎలా పెడతాడంటే చెట్టు అటు పడి ఇట్లా యాంగిల్ పెడతాడు ఆ చెట్టు ఆ లెవెల్కి రీచ్ అవ్వడానికి రెండు వందల సంవత్సరాలు పట్టింది దాన్ని రెండు నిమిషాలలో కూలగొడతాడు తర్వాత ఒక క్రేన్ వస్తుంది అది అంటే ఇంకా కొమ్మలు కొట్టేస్తాడు ఈ దీతోటే ఇలా బుర్రు బూర్ బుర్రంటే కొమ్మలన్నీకి పోతాయి అప్పుడు ఒక క్రేన్ వచ్చి దాన్ని లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసి ఆ చెట్టుని లేకపోతే రెండు మూడు ముక్కలు చేసి ఆ ముక్కలను లారీలో కూడా వేస్తాడు అదేమో మెషీనరీ అక్కడ మేము రంపజోడవరంలో చూసినాను పేపర్ బోర్డ్స్ ఏదో ఉంది కదా అక్కడికి వెళ్తుంది అక్కడ ఒక హుక్కులకి తగ్గేస్తాడు అది లేదా తిప్పుతూ ఉంటుంది ఒక రంపల్న ఒక సాల మంచి బ్లేడ్ ఉంటుంది ఇలా తిరుగుతూ ఉంటాయి అది కోసేస్తూ ఉంటుంది మొత్తం చెట్టు కూడా రెండు ఏళ్ళు పట్టిన చెట్టు వీడు రెండు గంటలు అయ్యేప్పటికీ కమ్మీల కింద తయారు చేసి గోడకు పెడతాయి ఆ మకానికి పెడతాయి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఎలా ఉంటుంది చెట్టు కొడుతున్నామనే ఫీలింగ్ ఉందనుకోండి వాడు వ్యాపారం చేయగలుగుతారా అంచైతే ఈ బిజినెస్ పీపుల్ ఉన్నారు చూసారా వాళ్ళు బండరాళ్ళు అయిపోతారు వాళ్ళు బర్రెల్ని గొర్రెల్ని మేకల్ని అన్ని రకాల పశువులని కట్ చేస్తూ ఉండడం డబ్బాలో పెట్టేసి డూబాయ్కి తోసేస్తూ కట్ చేసి డూబాయ్కి తోసేయడం అది కబీర్ అని ఉంది ఇక్కడ కబీర్ పేరుతో ఉంది చూడండి అది కబీర్ మహాత్ముడు అతను అతని పేరుతో ఉంది దాని నుంచి దుబాయ్కి డైరెక్ట్ గా పోతాయి డబ్బాలు దాని హెడ్ ఎవరో తెలిసిన ఒక జైన్ పేరు చెప్పట్లేదు నేను చాలా ఇంతవరకు చెప్పింది చాలా అది దట్ ఈస్ ది ఐరన్ అంటే ఇండస్ట్రీ అన్నది మీకు అలా ఉంటుంది వాళ్ళకి అక్కడ హింస జరుగుతుందని వాళ్ళకి తెలీదు వాళ్ళకి దే డోంట్ సీ దాట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫీసు ఉంటుంది హైదరాబాద్లో సెంటర్లో ఉంటుంది ఆఫీసు ఆ ఆఫీస్కి వెళ్తాడు ఆ హెడ్ ఫ్యాక్టరీకి వెళ్ళడం ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్లో వాడు ఫిగర్ సోదర్ చూసుకుంటాడు అక్కడ ట్యాక్స్లు షేర్లు అదే చూసుకుంటాడు తప్ప అక్కడ పశువును వాడు కంటితో చూడ్డం ఎనీవే ఇదంతా డైగ్రెషన్ డెడ్ మ్యాట్ వేరే మన ఋషులు ఎలా దర్శించినారు ఇది అంతా చైతన్య రూపంగా దర్శించారు అంత చైతన్యమే చెట్టు చైతన్యమే పుట్ట చైతన్యమే వాయువు అంతేగానే వాయుర్ దేవత అగ్ని దేవత పృథివీ దేవత అది అభిప్రాయం దాని విషనది అయితే మన పురాణాలు ఏం చేశారు ఈ దేవతలందరికీ కూడా మొగాళ్ళు ఆడవాళ్ళ కింద విడగొట్టేశారు మొగాళ్ళు ఆడవాళ్ళ కింద విడిపోతే ఏముంటుంది ఓహ్నొహళ్ళు పెళ్లాడడం పిల్లలు దాంట్లో పడేసారి తీసుకువచ్చే ఆఖరిగా అలా తీనిచ్చారు దాన్ని పేనుకు పెత్తనం ఇస్తే బుర్ర గొరిగి పెట్టిందని ఓ సామెతో ఒకటి ఉంది ఆ రకంగా తయారు చేశారు ధర్మాన్ని తలుచుకుంటే ఏమవుతుంది దుఃఖం కలుగుతుంది కడుపు చించుకుంటే ఏమవుతుంది కాళ్ళమే పడుతుంది మన వాళ్ళు ఆ దుస్థితికి తీసుకొచ్చి ఛానల్స్ పెట్టేసి ఏవేవో కథలు కాకరకాయలు ప్రచారం చేసుకుంటూ బతికేసుకున్నారు అది సంగతి ఎనివే ఈ దేవతలు ఈ దేవతలనన్నిటినీ దేవతలు అంటే ప్రకృతి శక్తులని అర్థం ఈ ప్రకృతి శక్తులన్నిటినీ శాసించేటువంటి ఆ మహాశక్తి పరబ్రహ్మ గలదు వాయువు వీచితో ఉందా ఉంది ఆ వాయువు వీచితోందంటే దాని మూలంలో పరబ్రహ్మ గలదు నది ప్రవహిస్తోందంటే మూలంలో పరమాత్మ గలదు ఆ చైతన్యం గలదు అది కథ ఆ విధంగా చెప్పబోతున్నారు ఈశ్వరాణి ఆ పరబ్రహ్మ ఈ ప్రకృతి శక్తులను శాసించడం మాత్రమే కాదు ఈశ్వరులుంటారు ఈశ్వరులంటే ఎవరు మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ స్టేట్ కి కేసీఆర్ గారు ఈశ్వరుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చంద్రబాబు గారు ఈశ్వరుడు భారతదేశానికి నరేంద్ర మోడీ గారి ఈశ్వరుడు అక్కడ పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ గారి ఈశ్వరుడు అక్కడ ఒబామా గారు ఈశ్వరుడు వీళ్ళందరూ ఈశ్వరుడు తర్వాత పూర్వ దిక్కుకి ఇంద్రుడు ఈశ్వరుడు పశ్చిమ దిక్కుకి వరుణుడు ఈశ్వరుడు మళ్లీ వాళ్ళందరూ ఈశ్వరుడు ఈశ్వరులందరినీ శాసించేటువంటి ఈశ్వరుడు ఆ పరమాత్మ దళుడు ఆ పరమాత్మ యొక్క శక్తియే వీళ్ళందరిలోనూ ప్రవేశించి ఏదో మొత్తానికి రాజ్యాల్ని నడిపిస్తూ ఉన్నది కాబట్టి ఈశ్వరానామపి పరమేశ్వర అది పరబ్రహ్మ దుర్విజ్ఞేయూ అసురాణం పరాజయ హేతు ఆ పరబ్రహ్మను తెలుసుకోవడం చాలా కష్టం ఎలక్ట్రిసిటీని తెలుసుకోవడం కష్టం నేను పల్లెటూరుకు వెళ్ళారనుకోండి పల్లె చదువు సంధ్యలు లేని పల్లె రైతు పల్లె వాసులు కూడా ఎలక్ట్రిసిటీ తోట ఆపరేట్ అయ్యే గ్యాడ్జెట్స్ ని తెలుసుకుని ఉంటారు ఫ్యాన్ ఎలా వేసుకోవాలి ఫ్యాన్ ఎలా ఎంజాయ్ చేయాలి దీపాన్ని ఎలా ఎంజాయ్ అన్నీ తెలుసుంటారు కానీ ఆ ఫ్యాన్ ఆ దీపాన్ని ఆ హీటర్ని వీటన్నిటిని శాసిస్తూ ఉండేటువంటి ఎలక్ట్రిసిటీ గురించి ఏమీ తెలియదు వాళ్ళకి దానికి ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో ఏమీ తెలియదు అలా ఉంటారు అలాగే జనులు కూడా ఎలా ఉంటారంటే ఇప్పుడు ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను అనుకోండి మీరు వింటున్నారనుకోండి మీరేమనుకుంటారు మనం చాలా బుద్ధివంతులను చదివేసుకుంటున్నాం అని మీరు అనుకుంటారు నేను గొప్ప పండితుని చెప్పేస్తున్నానని నేను అనుకుంటా కానీ నేను చెప్తున్నానంటే ఆ చెప్పడం వెనక మీరు వింటున్నారంటే ఆ వినడం వెనక ఆ శక్తి కాలదు దాన్ని గుర్తించలే గుర్తింపు గుర్తించడం కష్టం దుర్విజ్ఞేయ వీడు నది చూస్తాడు ఆ నది చైతన్యమని దాంట్లో పరమాత్మయే ఆ నదిని అలాగా శాసిస్తూ ప్రవహింపజేస్తూ ఉన్నాడని ఎంతమంది చూస్తారు అలా చూడరు నిజానికి ఉల్టా చూస్తారు ఉల్టా అంటే అది దరిదాపుల్లో కూడా చూడరు అంచేతనే వీళ్ళు ఏం చేస్తారంటే గోదావరి నది ప్రవహిస్తూ దాన్ని కలుషితం చేసి దాని ఒడ్డున ఓ ఇలా బొమ్మ పెట్టి ఇది గోదావరి అని దానికి పూజలు చేస్తూ ఉంటారు వీళ్ళందరినీ ఒక కట్టు ఏదో చూడండి నాలుగు వాయిస్కే కానీ బుద్ధి రాదని అనిపిస్తుంది మొత్తం చెత్త అంతా గోదావరిలోకి వస్తాడు తీసుకెళ్లి ఆ గోదావరి నీళ్లు చూడ్డ దూరం నుంచి దుర్వాసన వేస్తూ ఉంటాయి రాజమండ్రిలో ఆ గట్టి మీద విగ్రహం పెడతాడు ఎవరు రా విగ్రహం అంటే ఏదో విగ్రహం పెడతాడు ఏమిటి విగ్రహం అంటే గోదావరి మాత అంటాడు ఏమిటది అదే గోదావరి మాత ఆ విగ్రహానికి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసేసి వెళ్ళిపోతాడు సో హీఈస్ డూయింగ్ టూ థింగ్స్ బోత్ ఆర్ రాంగ్ ఒకటి నదిని కలుషితం చేయడం నదిలో దేవతని చూడలేక ఓ రాతి విగ్రహం పెట్టి ఇది దేవత అంటాం ఏమండ దుర్విజ్ఞేయ తత్వం తెలుసుకోవడం చాలా కఠినం అంత తేలిక కాదు దేవతలు విజయాన్ని పొందిందే ఆ పరమాత్మే ఉండబట్టే అసురులు పరాజయాన్ని కలిగించింది కూడా ఆ పరమాత్మయే ఆ సంగతిని తెలుసుకోవటం చాలా కష్టం అటువంటి పరమాత్మ తత్కథం నాస్తి ఆ పరమాత్మ లేకపోవడం ఏమిటండి కుందేటి కొమ్ములాగా లేనిది అని అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు తత్కథన్ నాస్తి అని రెటరికల్ క్వశ్చన్ అంటే సర్వాత్మనా అస్తి అని అర్థం ఓకే ఇేత అనుకూలాన్ని ఉత్తరాణి వచాంసి దృశ్య హీ బికాస్ ఈ ఆ పరమాత్మ లేకపోవడం ఏమిటండి ఉన్నది ఆ పరమాత్మయే ఇది బంగారం లేదన్నట్టుంది బంగారం ఆభరణాల షాపుకి వెళ్ళి కాబట్టి బంగారం ఏమైనా ఉందంటే బంగారం లేదండి ఇక్కడ మీరు బయటకు నడవండి ఇక్కడ బంగారం ఉండదు మీకు ఆభరణాలు కావలిస్తే చెప్పండి అలా లేదు అలా తయారైంది పరిస్థితి కాబట్టి బంగారం లేకపోవడం ఏమిటరా బాబు అలాగే పరమాత్మ లేకపోవడం ఏమిటండి అని ఈ విషయాన్ని బలంగా ప్రతిపాదించటం కోసం ఈ మంత్రాలన్నీ రాబోతున్నాయి ఉత్తరాణి వచ్చాను ఉత్తరాణి అంటే రాబోయే వాక్కులు మా మాటలు కనబడుతున్నాయి ఈ విషయానికి అనుకూలమైనవి ఇది ఆ కథకి ఓ సందర్భం చెప్పాలి లేకపోతే కథకు విలువే ఉంటుంది కథని హిస్టారిక్గా తీసుకోకూడదు దానికి సందర్భం చెప్పారు అయితే ఆయనకి సాటిస్ఫాక్షన్ కలగలేదు అథవా బ్రహ్మ విద్యయాస్తుత ఏ బ్రహ్మ విద్యని ఇంకో రకంగా చెప్పొచ్చు ఆ కథకి సంగతిని ఇంకో రకంగా చెప్పచ్చు ఎలాగంటే బ్రహ్మ విద్యను కొరకై ఈ కథ వచ్చింది మొదటి సంగతి ఏమిటి బ్రహ్మ యొక్క ఉనికిని నిర్ధారించుట కొరకై కథ వచ్చింది అని అన్నాను ఇప్పుడు లేదా బ్రహ్మవిద్య అంటే ఆ బ్రహ్మను తెలియుట చాలా ప్రశస్తమైన విషయము అని స్తోత్రం చేయటం కోసం వచ్చింది కథ ఎందుకు స్తోత్రము అంటే అలా స్తోత్రం చేసినట్లయితే జనువుల యొక్క బుద్ధి దానివైపు ఆకర్షితమై వాళ్ళు కృతార్థలవుతారని అభిప్రాయం కథం అది ఎట్లు కథ కథను పెట్టి బ్రహ్మ విద్యను ఎలా స్తున్నట్టు బ్రహ్మవిజ్ఞానాధీ దేవాం జముహూ తథోప్యతితరాం ఇంద్ర ఇది అంటే దేవతలు చాలా మంది ఉన్నారు ముప్పై మూడు కోట్లు కోట్లని పురాణం ముప్పై మూడు అని వేదం ముప్పై ఉపనిషత్తులో దేవా కతి అని అడుగుతారు యాజ్ఞవల్క్యుడు అన్నింటికీ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కతి దేవా యాజ్ఞవల్క్య అంటే త్రయస్ త్రయస్ త్రయో త్రయస్ దేవాహన ముప్పై మూడు ముప్పై మూడు దేవతలుంటే అగ్ని గొప్ప అగ్నిము అగ్ని అగ్నిముఖావై దేవాహ దేవతలకి ముఖము ఫేసు అగ్నియే అని ఈ విధంగా అగ్ని యొక్క గొప్పతనం ఏమిటి తర్వాత ఇంద్రుడు ఈ దేవతలందరికీ ప్రభువు ఏమిటా ఇంద్రుని యొక్క గొప్పతనం మిగతా దేవతల కంటే ఈ అగ్ని ఇంద్రుడు ప్రత్యేకంగా గొప్పగా నిలబడడానికి కారణమేమిటి కారణమేమిటో తెలిసిన ఈ కథ చూస్తే మీకు తెలుస్తుంది దేవతలలో బ్రహ్మవిద్య కలిగిన దేవతలు వీళ్ళే వీళ్ళకి బ్రహ్మ ఉండబట్టే దేవతలలో కూడా శ్రేష్ఠత్వాన్ని వీళ్లు పొందినారు అగ్ని ఇత్యాది దేవతల కంటే కూడా గొప్పవాడు ఇంద్రుడు ఎందుకంటే వేలకంటే కూడా బ్రహ్మ విద్యలో అతను మరింత నిపుణుడు అందు గురించి అతను దేవతలకు ప్రభు అయినాడు అని పౌరాణికులను ఇంద్రుడు ఎందుకు అయ్యాడరా చెప్పానండి ఏమని చెప్తారో తెలుసిన యజ్ఞాలు ఎక్కువ చేయడం లేదా చెప్తారు నిజంగా మఘ కదా మఘవా శతక్రతు కర్మల్ని బట్టి అయ్యాడని చెప్తారు ఇక్కడ ఉపనిషత్తు కదా మరిది విద్యని బట్టి ఇంద్రుడు గొప్పవాడైనాడని ఇక్కడ చెప్తారు అది ఒక సంగతి అథవా దుర్విజ్ఞేయం బ్రహ్మా ఇతర్శ్యతే లేకపోతే ఈ కథకి మరో ప్రయోజనం ఏమిటంటే బ్రహ్మను తెలియుట కఠినము దుర్విజ్ఞేయం దుర్దంటే కఠినము అని అర్థం అంటే చాలా సూక్ష్మమైన విచారము చేసిన వాడు మాత్రమే బ్రహ్మను తెలియగలుగుతాడు అని చెప్పడం కోసం ఈ కథని బోధిస్తున్నారు ఈ కథను బట్టి అలా ఎలా తెలిసిందంటే ఏనా అగ్న అతితేజోపీ క్లేశేన వితితవంత అలా ఎలా తెలిసింది అంటే బ్రహ్మదుర్విజ్ఞేయము నీ కథను బట్టి ఎలా తెలిసిందంటే ఏనా బికాజ్ ఎందుచేత ఎందుచేతనంటే అగ్ని ఇంద్రుడు మొదలైన దేవతలు వాళ్ళు చాలా గొప్ప తేజస్వాలు అతి తేజస్స మానవుల తేజస్సు కూడా గొప్ప అధికమైనటువంటి తేజస్సు కలిగిన ఈ దేవతలు చాలా కష్టపడి గుంజీలు తీసి బ్రహ్మను తెలుసుకున్నారు మరి ఆ దేవతలంతా కష్టపడితే దాన్ని బట్టి ఆ బ్రహ్మను తెలివిట చాలా సూక్ష్మమైన కఠినమైన విషయము అని మనకి తెలిసిపోతుంది అందుకోసం ఈ కథ వచ్చింది త్ర దేవా సన్ క్లేశే నైవ బ్రహ్మ విదితవాన్ అని పెట్టుకోవాలి అక్కడ అదేవిధంగా ఇంద్రుడు కూడా దేవతలందరికీ నాయకుడే అయినప్పటికీ కష్టపడి బ్రహ్మను తెలుసుకోగలిగినాడు కష్టపడకుండా బ్రహ్మను తెలివిట సంభవము కాదు కాబట్టి బ్రహ్మను తెలివిటకు అత్యంత సూక్ష్మమైన బుద్ధి విచార శక్తి ఉండాలి అనే విషయాన్ని ఈ కథ మనకు బోధించుతున్నది అని ఎన్ని సంగతులు చెప్పారండి మూడు సంగతులు చెప్పారు వక్ష్యమాణోపనిషద్విధి పదం వా సర్వం ఇవన్నీ కాదు ఇంకొక సంగతి వా ఉపనిషద్ అంటే ఉపాసన ఉపనిషత్తు అన్నదానికి ఉపాసన అని అర్థం సో ఉపాసన ఒకటి రాబోతోంది ఉపనిషద్విధి పదం సోత్ర శ్రీస్తోత్రం అన్యదేవితద్విధి త అవిదితాతిథ్యాధులక్షణ సర్వస్వ ఆత్మభూతం మొత్తానికి ఉప ఇతి ఉపనిషత్ అని చెప్పబోతున్నారు ఈ నాలుగో ఖండంలో రాబోతుంది ఆ ఉపనిషత్తును చెప్పి చెప్పబోతున్న ఉపనిషత్తు ఏవి కలతో ఆ ఉపనిషత్తును విధించాలి అంటే అక్కడ చెప్పిన ఉపాసనను మీరందరూ తప్పక అనుసరించదు అది ఉపాసన కాకపోతే జ్ఞానమైతే తప్పకుండా ఆ జ్ఞానమును మీరు సంపాదించుడు అని విధించాలి ఇప్పుడు కూడా ఏదైనా విధించి ముందు ఒక కథ చెప్పి విధిస్తారు ఎలాగంటే ఇప్పుడు సత్యనారాయ్రతం చూడండి ఎలా ఉంటుందని కథ చెప్తారు కథ చెప్పి ఏమని చెప్తారు ఆఖరమే కాబట్టి భక్తులందరూ సత్యనారాయణ వ్రతమును చేయవలెను అని చెప్తారు కదా ఈ కథ అంతా ఎందుకు చెప్పడం అంటే మీ చేత వ్రతం చేయించడం కోసం ఆ కథను తగ్గ అలాగే ఇక్కడ కూడా ఒక ఉపనిషత్తును విధించబోతోంది శృతి ఫలానా ఉపనిషత్తును మీరు పాటించగలెను అని విధించబోతోంది మనకు కనపడుతుంది ఎదురవెళ్తే దానికి ప్రిపరేషన్ గ్రౌండ్ ప్రిపరేషన్గా ఈ కథ వస్తోంది అని కూడా మీరు స్వీకరించవచ్చు లేదా ఇంకొక సంగతి వెంకటర భావిష్యం ఉంటే అది అలాగే ఇస్తక పాత్ర కింద వస్తూ ఉంటుంది అది అవదు ఇంకో సంగతి ఇలాగా బ్రహ్మ విద్యా వ్యతిరేక బ్రహ్మ విద్యా వ్యతిరేక అని లేదు సర్వం దగ్గర ఫుల్ స్టాప్ స్టాప్ ఇటు రావాలి అది అది మిస్టేక్ అది ఆ ఫుల్ స్టాప్ ఇటు పెట్టుకోండి ఆ సర్వం అక్కడ పెట్టుకోండి అది మిస్టేక్ బ్రహ్మవిద్యా వ్యతిరేక రాణినా కర్తృత్వోతృత్వాద్యభిమాన మిథ్యా ఇేతద్దర్శనాథం వా ఆఖ్యా ఎవరంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి కదా మీ గురించి మీరు ఎవరు తెలుసుకోవాలి నేను శుద్ధ చైతన్య స్వరూపుడను అని తెలుసుకోవాలి చైతన్యమున్నందు క్రియా సంబంధం ఉండదు దీపానికి క్రియలతో సంబంధం ఉండదు ఇప్పుడు దీపం వేసి చీపురు పట్టుకు తుగుస్తున్నారనుకోండి దీపం తుగుస్తుందని అనుకోకూడదు అంటే అలా అనుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే దీపం లేకపోతే తుడవడం ఉంటుందా ఉండదు దీపం ఉండబట్టే తుడుస్తున్నారు కాబట్టి దీపమే తుడుస్తోంది అని అనుకోవచ్చా తప్పు దీపం తొడవట్లేదు దీపం ఉన్నప్పుడు తుడొస్తున్నారు ఇంకా వాళ్ళ వాళ్ళు తుడుస్తున్నారు కొంతమంది ఏమన్నారంటే దీపం తుడవట్లేదు కానీ దీపం తుడిపిస్తోంది దీపం ఉండబట్టే కదా తుడవడం కాబట్టి దీపము తుడిపిస్తోంది దీపం తుడిపిస్తోందా ఇప్పుడు దీపం వేసి కాఫీ తాగారు అనుకున్నామని ఆ అడ్డు చెప్తున్నా కాబట్టి దీపము అది వెలుగును ఇచ్చుట తప్ప ఆ వెలుగులో క్రియలన్నీ సంపన్నమవుతాయి దీపమునందు కర్తృత్వం ఉండదు భోక్తృత్వం కూడా ఉండదు మీరు తుడిచారనుకోండి ఆ శుచికి ఫలాన్ని మీరు పొందుతారా దీపం మీరే పొందుతారు అంతా కంగాళిగా గలీజుగా పెట్టుకున్నారనుకోండి ఆ శుచి ఫలము దీపానికి వస్తుందా మీకు వస్తుంది దీపానికి రాదు కాబట్టి మంచి కానీ చెడు కానీ దీపము చేయదు మంచి ఫలాన్ని కానీ చెడు ఫలాన్ని కానీ దీపము అనుభవించదు దీపము దీపమే ఉంటుంది దీపం ఉంటుంది తప్ప చెయ్యదు మీరు కూడా మీ స్వరూపము కూడా అట్టిదియే మీరు ఉంటారే తప్ప చెయ్యరు అదే బ్రహ్మంటే అదే బ్రహ్మ విద్య అంటే అదే అర్థం ఆత్మస్వరూపము సచ్చిత్ సచ్చిత్ అది ఉంటుంది వెలుగుతూ ఉంటుంది అంతే తప్ప దాని ఎందుకు కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు ఇది బ్రహ్మవిద్య అంటారు ఈ బ్రహ్మవిద్యకు విరుద్ధంగా జనులేమనుకుంటున్నారు మేమే కర్తలము భోక్తలము అనుకుంటున్నారు దీన్ని మిథ్యాభిమానము అంటారు కర్తృత్వ భోక్తృత్వాది అభిమాన మిథ్య ఈ అభిమానము తప్పు మిథ్య అంటే అసత్యము దాంట్లో వాస్తవికత లేదు కాబట్టి ఈ విషయాన్ని నిరూపించటం కోసం ఈ కథ వచ్చినది ఎందుకంటే ఇక్కడ దేవతలు ఏమనుకుంటారంటే మేము కర్తలము కాబట్టి భోక్తలము అని విర్రవీగుతారు అప్పుడు వాళ్ళ అహంకారమంతా కూడా ఆ బ్రహ్మపుణ్యమాన్ని నశిస్తుంది అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు మా ఇందు లేదు అని కాబట్టి ఈ కథ ద్వారా మనిషి తనలో తాను ఫీల్ అయ్యేటువంటి కర్తృత్వ భోక్తృత్వాభిమానం ఎదుగలదో అది తప్పు అని నిరూపించినట్లయినది యథా దేవాద్యభిమాన ఏ విధంగానైతే దేవతలకే అభిమానం అభిమానం అంటే అహంకారము పర్యాయము అభిమానము అంటే మమ అనేదానికి పర్యాయం సినాను మమ ఇప్పుడు జయం ఉందనుకోండి ఈ జయము నాది ఈ విజయము నాది ఈ ఈ ప్రతిష్ట నాది ఈ గొప్పదనము నాది అని అనుకుంటే దాన్ని అభిమానం అంటారు ఇటువంటి అభిమానము మమహంకారము మమ మమకారము అది అజ్ఞానం వల్ల దేవతల కలిగింది అటువంటి అజ్ఞానం కలిగే అవకాశం అందరికీ ఉంటుంది దేవతలకే ఉండగలిగింది మనుషులకి అది తప్పు అని నిరూపించి బ్రహ్మ విద్య యొక్క మహిమను ప్రకటించడం కోసం ఈ కథ వచ్చినది ఇంతవరకు అవతారిక అంటే అవతారిక అంటే సంబంధ గ్రంథము ఇప్పుడు మంత్ర వ్యాఖ్యానం చెప్తున్నారు మంత్రం ఎలా ఉంది బ్రహ్మ హేవేభ్యో విజిగ్ఞ కదా హ అంటే ఒక అనగనగా ఒకప్పుడు అనర్థం హ అంటే ఇప్పుడు చెప్తున్నారు బ్రహ్మ విజయమును పొందనుంది బ్రహ్మ విజిగ్యే భాష్యకారులు బ్రహ్మ యథోక్త లక్షణం పరం హాఖ హా అంటే ఖిళ అనర్థం అంటే ఒక అనొకప్పుడు అనగనగనగనగా అనర్థం హాఖల ఒకప్పుడు బ్రహ్మ అంటే ఏమిటి యథోక్త లక్షణం పరం బ్రహ్మ అంటే వేదమని ఇంకేదో అర్థం ఇంకోదో అర్థాలు ఉండొచ్చు అర్థాలు కాదు ఇక్కడ తీసుకోవాల్సింది పరం ద సుప్రీం రియాలిటీ బ్రహ్మ అది ఏమిటో చెప్పండి అంటే ఇంతకుముందు చెప్పడం అయినది చెప్పారు శ్రోత్ర శ్రోత్రం మనసో మనహ ఇత్యాది విధంగా ఆ బ్రహ్మను నిరూపించడమైనది అదిగో ఆ బ్రహ్మయే ఓకే ఆ బ్రహ్మ ఏమిటి దేవేభ్య అర్థాయా విజిగ్యే జ్యయం లబ్ధవత్ విజిగ్ఞ అంటే విజయమును పొందెను జయం లబ్ధవత్ ఆ బ్రహ్మ విజయమును పొందెను ఇప్పుడు విజయమును బ్రహ్మ తన కొరకు పొందినదా లేక ఇతరుల కొరకు పొందినదా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ తన కొరకు పొందినట్లా ఇతరుల కొరకు పొందినట్లా ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు మీ కొరకు చేసుకుంటున్నారా లేక కుటుంబ సభ్యుల కొరకు లేకపోతే సమాజంలో మీ కర్తవ్యము సమాజ శ్రేయస్సు కొరకు చూస్తున్నారా ఇట్ డిపెండ్ రాయినుండేవాడు జీతం ఐదు వేలు రాగానే భార్య లెక్క మంత్లీ ఎక్స్పెండిచర్ లెక్క చూసుకుని రెండు అవుతుంది ఎక్స్పెండిచర్ ఆ రెండు వేలు చేతిలో ఇంకా మళ్లీ ఒకటో తరగతి దాకా మాట్లాడేవి ఉంటే తన తానని చెప్పేసి ఆవిడకి రెండు ఇంకా పిల్లల ఫీజులు అన్ని దాంట్లోనూ చూసుకోవడం ఈ మూడు వేలు పెట్టుకుని తాగుడు తన ఖర్చులకు వాడుకునేవాడు అతను ఉద్యోగం దేనికోసం చేస్తున్నట్టు అనుకోవచ్చు ఈ భార్యాపిల్లల కోసం కూడా చేయట్లేదు కొంతమంది ఉంటారు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బును భార్యాపిల్లలకి ఇవ్వాల్సిందిచ్చి మిగిలిన డబ్బును ట్యాక్సులు కట్టి సమాజంలో సమాజ శ్రేయస్సు కోసం దానం ధర్మం చేసి తమకంటూ భోజనం తప్ప ఇంకేమీ తీసుకోకుండా ఉంటారు కాబట్టి వీళ్లు దేనికోసం ఉద్యోగం చేస్తున్నట్టు ఇతరుల కూడా చేస్తున్నట్టు ఆ తేడా ఉందా లేదా ఇప్పుడు బ్రహ్మ విజయమును పొందెను అంటే దేవతలకి రాక్షసులకు యుద్ధమైంది ఆ యుద్దంలో విజయం లభించింది ఆ విజయం బ్రహ్మయే పొందినది బ్రహ్మ విజియ్యే అయితే ఎవరి కొరకు చతుర్థి దేవేభ్య దేవతల కొరకు ఆ చతుర్థిని పాయింట్అవుట్ చేయటం కోసం శంకరులు దేవేభ్య అర్థాయ అని సో దేవతల కొరకు అర్థం అంటే ప్రయోజనము కొరకు ఎవరి ప్రయోజనము దేవతల కొరకైన ప్రయోజనము కొరకు బ్రహ్మ విజయమును పొందను తన కొరకు కాదు ఓకే ఆ బ్రహ్మ విజయమును పొందడు ేవానా సంగ్రా అసురా జగదరాతీన్సేతుభేత్తూన్ భేతూన్ దేభ్య విజయ प्रायच्छत ప్రాయత్తు దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది దేవానా అసురాణానికి సంగ్రామే ఈ యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్ ఎప్పుడవుతూనే ఉంటుంది ఆ ఎలక్షన్లో దేవతలకి అసురులకి మళ్ళీ పోటాపోటీ ఎప్పుడు ఉంటుంది మళ్ళీ ఆ ఎలక్షన్ కలితే ఇంకో ఎలక్షన్ ఇప్పుడు మళ్ళీ మొన్న మొన్న అసురులు నెగ్గారు మళ్ళీ ఇప్పుడేమో ఇంకో ఎలక్షన్ రాబోతోంది దాంట్లో దేవతలు నెగ్గుతారేమో ఆశిద్దాము సో ఈ విధంగా ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి దేవతలకే అసురులకి ఇలాగే ఒకప్పుడు యుద్ధం జరిగింది దేవతలకే అసురులకి జరిగినప్పుడు ఆ యుద్దంలో ఆ అసురులను జయించి బ్రహ్మయే అసురులను జయించింది అసురులంటే ఎవళ్ళు జగ దరాకీన్ ఈశ్వర సేతు అసురాన్ జిత్వా వెనక్కిపోవాలదే విభక్తి జ్ఞానం ఉంటే వెనక్కిపోతాయి విభక్తి జ్ఞానం లేదనుకోండి అసురాంజిత్వా దేవతలను జయించి జగధరాతీన్ ఈశ్వర సేతు భేతృన్ దేవేభ్య దానికి పెడతారు అలా పెడితే ఏం ఉపయోగం వెనక్కి వెనక్కి పట్టుకుపోవాలి ఈ అసురులు ఉన్నారే జగధరాతీన్ జగత్తునకు పేడను కలిగించువారు అసురులు అంటే అలాగే ఉంటారు ప్రాణులకు పీడను కలిగించేవారు చెట్టును కొట్టేస్తారు అది ప్రాణ చెట్టుకి పీడ పశువులని కొడతారు చంపుతారు అది పశువులకు పీడ అదే అసూరులు అంటే అయితే ఇతరులను తేడతారు అది ఇతరులకు పీడను కలిగిస్తారు లేకపోతే పరుషమైన వాక్యములు పలుకుతారు ఈ విధంగా ఉండేవాళ్ళు అసూరులు చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఏదో ఒక ఇబ్బందిని కలిగిస్తూ కష్టపెడుతో దుఃఖాన్ని కలిగిస్తూ ఉండేవాళ్ళు ఉంటారు వీళ్ళు అసురులు వాళ్ళని తర్వాత ఈశ్వర సేతు భేత్రువు ఈశ్వరుడు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థలేవైతే గలవో వాటిని పగల ఉంటారు వీళ్ళు ఈశ్వర సేతుభేత్రులు లైక్ పొగలు పనిచేసుకుని రాత్రి నిద్రపో అని ఈశ్వరుని యొక్క సేతువతి వీళ్ళేం చేస్తారు పొగలు రెండింటికి నిద్రలేస్తారు నిద్రలేచి ఇంకా అప్పటి నుంచి రాత్రి రెండు గంటల వరకు యాక్టివ్గా ఉంటారు ఇది అసురుడు నిషాచరులు అన్నారు అది ఈశ్వరుని యొక్క సేతు అని పదవబడతారు ఆ రకంగా ఇంకా ఇంకా అనేకములైనప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలనుకోండి కట్టరు రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగాలనుకోండి ఆగరు వెళుతారు రెడ్ లైట్ వచ్చినప్పుడు వెళుతుంటారు వాళ్ళు అసూరులు రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగిన వాళ్ళు మనుష్యులు దేవతలు రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగకుండా తూసుకుపోతూ ఉంటారే వాళ్ళు అసలు అంటే రూలు దేనిని పాటించరు పది మందికి పనికి వచ్చే రూలు పాటించరు వాళ్ళు అసలు ఈశ్వర చేతుంది పువ్వు చెట్టు పువ్వుందనుకోండి అది అది దులిపేసిన వదిలేస్తుంది చెట్టు పువ్వు దులిపేస్తే కాయ ఎంత వస్తుంది చెట్టు పువ్వుని దులిపేకూడదు చాలా తప్పది చాలా సెన్సిబుల్గా ఉండద్దండి ఆ పువ్వు ఎందుకు వచ్చింది మనం తినడానికి వచ్చిందండి లేదు అది ఎందుకు వచ్చిందంటే కాయ కాయడానికి వచ్చింది కాయ కాసిన తర్వాత పండు అయిన తర్వాత తీసుకోవాలి కానీ ఇప్పుడే దులిపేస్తానంటే తప్పు ఇలా ఉంటారు అసురులు అలా ఉంటారు రాత్రి ఒంటి గంటకు వచ్చి కారు హార్ను భయమని ఉంటాడు వాడు అసురుడు అసురులు ఇలా ఇతరులకు పీడ కలిగించటము ఈశ్వరు నిర్మాణం చేసినటువంటి సేతులను పగలకొడుతూ ఈ అసురులను జయించింది ఆ బ్రహ్మ జయించింది ఇటువంటి అసురులకి దేవతలకి ఎప్పుడూ యుద్ధమే ఈ యుద్ధంలో ఎప్పుడూ దేవతలు ఓడిపోవడమే దేవతలు నెగ్గి సందర్భం ఉండనే ఉండదు కానీ ఈసారి మటుకు దేవతలు నెగ్గారు అరవై ఏళ్ళ అసురులు నెగ్గాక ఓ ఏడాది దేవతలు నెగ్గినట్టుగా ఈసారి దేవతలు నెగ్గారు అది కూడా ఆ గొప్ప కాదు ఆ పరమేశ్వరుడు ఆయన కూడా విసిగెత్తి ఉంటున్న అస్తమానం అసురులు అయిన నెగ్గుతున్నారని దేవతల కొరకు విజయాన్ని ఆ పరమాత్మ సంపాదించి పెట్టాను దేవతల కొరకు విజయాన్ని సమర్పించాను విజయంతోపాటుగా ఫలం ఉంటుంది తత్ఫలం ఆ ఫలమును కూడా దేవతలకు ఇచ్చి ఎందుకు ఇలా చేయాలి అంటే పురాణంలో ఏం దేవతల పక్షపాతము అని మీరు విష్ణువు దేవపక్షపాతీ విన్నారా పౌరాణికులు అలా మాట్లాడతారు కాబట్టి దేవతల ఎడల విష్ణువుకి పక్షపాతం ఉంటే అది విష్ణువు యొక్క ఈశ్వరత్వానికి భంగమా కాదా మీరు చెప్పండి పక్షపాతం ఉండకూడదు పక్షపాతం కొరకు దేవతల నుండే పక్షపాతం కొరకు బ్రహ్మ అలా చేయలేదు మన ఎందుకు చేసింది జగత స్థేమ్యే స్థేమ అంటే స్థిరముగా నుండుక చతుర్థయ కవచనం శబ్దం స్థేమ్యే అంటే జగత్తు స్థిరముగా నుండుట కొరకాయ అది ఇప్పుడు అంతటా రెడ్ లైట్లు గ్రీన్ లైట్లు పెట్టారు ఎందుకోసం జగత స్థే రెడ్ లైట్లు పెట్టి ఆపేస్తారు ఎందుకోసం అందరూ క్షేమంగా ఉండడం కోసం మనము ఉండాలి అవతల వాళ్ళు క్షేమంగా ఉండాలి అందుకోసం రెడ్ లైట్ పెడతారు కాబట్టి అలాగే ఈ అసూరులను పని పనిష్ కూడా జగత్తు యొక్క రక్షణ కొరకు మాత్రమే అంతేకాని దాంట్లో బ్రహ్మకి తన ప్రయోజనము లేదు లేకపోతే దేవతల ఎడల పక్షపాత బుద్ధి కూడా ఉందని చెప్పడం తప్పు ఓకే తర్వాత ఇప్పుడు తర్వాత వాక్యం ఏమిటి బ్రహ్మ దేవేభ్యో విజిగ్ఞే అయింది తస్య బ్రహ్మణో విజయే దేవా అమహీయంతిలాదయ అంటే కిలా అప్పుడు ఆ కథలో ఎలా జరిగిందంటే విజయ విజయ అంటే ఆ బ్రహ్మ యొక్క విజయమునందు బ్రహ్మణు విజయే దేవా అమహీయంత అంటే ఆత్మనేపదం లంగ్ ప్రథమపురుష బహువచనం అమహీయత అమహీయతాం అమహీయంత అదే అది మహిమనుగాంచిరి అని అర్థం సో ఆ దేవతల బ్రహ్మ యొక్క విజయమునందు ఈ అగ్నింద్రుడు వరుణుడు మొదలైన దేవతలందరూ కూడా మహిమను పొందిరి వాళ్ళదే గొప్ప కదా ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క అవిగ్రహం చేత మనం ఏదైనా విజయాన్ని మనకి తెలుస్తూ ఉంటుంది ఈ విజయం మంది కాదు మహా ఈశ్వరుని యొక్క కృపాన్ని కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు ఈయన గొప్పవాడు అనుకుంటారు కదా ఆ విధంగా ఒక గొప్పదనము అగ్ని మొదలైన దేవతలకు సంప్రాప్తించినది తర్వాత మంత్రంలో ఏముంది త ఐక్యంత వాళ్ళు ఇలా తలపోశారు కావని తదా ఆత్మ సంస్థ प्रत्यगात्म सर्वज्ञल अभी प्राणिना सर्वक्रियाफल संयोजयुनी अन्वय अंत प्राणीना सर्वशक् सर्वशक् जगत स्थित चिकीर्षो अय विजय महिमा चेवतल की संगति अजान विजय पर अने संगति वाले अलाकने काम विजयम अवरुक वाली ఈ విజయము అయం విజయ పరమాత్మన ఈ విజయము పరమాత్మది ఈ మహిమాచ ఈ మహిమ కూడా పరమాత్మదే అని వాళ్ళకి తెలియలేదు తమదే విజయము తమదే మహిమ అని భ్రమపడ్డారు ఎటువంటి పరమాత్మ తెలుసునండి పరమాత్మ ఇప్పుడు సపోజ్ మీరు యుద్ధం చేస్తూ దేవతలు యుద్ధం చేస్తున్నారనుకోండి ఎక్కడి నుంచో అక్కడి నుంచే ఓ పెద్ద లైటో ఏదో వచ్చేసి అసలు భస్మం చేసేసింది అనుకోండి అప్పుడు ఆ విజయము ఆ పరమాత్మది అని స్పష్టంగా తెలుస్తుంది అలా అవుతుందా సినిమాల్లో అవుతుందా అలా ఎక్కడా అవ విజయము పరమాత్మదే అయినప్పటికీ అలా పైనుంచి రాదు లోపల నుంచే వస్తుంది ఎందుకో తెలిసిన ఆ పరమాత్మ మీకంటే భిన్నంగా పైన అక్కడుండి వీళ్ళ నీతి మీద పిడుగులు అవ్వవేసి మీకు విజయాన్ని ఇవ్వడం అలాగే ఉండదు ఆ పరమాత్మ మీ లోపలనే ఉంటాడు ఆత్మ సంస్థ అంచేతనే దేవతలకు కూడా తెలియలేదు లేకపోతే పరమాత్మ బయట ఉండి అసురుల మీద పిడుగులు కుడిపించి వీళ్ళకి విజయాన్ని ఇచ్చాడు వాళ్ళకి తెలుస్తుంది మన విజయం గది రాయి పరమాత్మ ఇచ్చేటాన్ని తెలుస్తూ పురాణంలో లాగా కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు పరమాత్మ బయట ఉండి విజయాన్ని ఇవ్వడం ఈ లోపలుండి విజయాన్ని ఇస్తాడు అంచేతనే ఆశీస్సులన్నీ కూడా లోపల నుంచే వస్తాయి జనులు బయట వెతుక్కుంటూ ఉంటారు ఆత్మ సంస్థస్థ ఈ లోపలే ఉంటాడు ఎలా ఉంటాడు ప్రత్యేక ఆత్మన నేను అని కదా అదే ఆత్మ దానికి మూలంలో ఉంటాడు లోపల ఉంటాడంటే గుండెకాయలో ఉంటాడా కాలేయంలో ఉంటాడా లివర్లో ఉంటాడా అలా ఉండడం కాదు లోపల దేహానికి లోపలేమున్నాయి కర్మేంద్రియాలు వాటికి లోపలే ఉన్నాయి జ్ఞానేంద్రియాలు వాటికి లోపలేముంది మనస్సు దానికి లోపలే ఉంది బుద్ధి దానికి లోపలేముంది నేను ఆ నేనుకు లోపల ఉంటాడు అది ప్రత్యేక ఆత్మన అక్కడుంట అక్కడుండి ఈ నేనుకి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు ఈశ్వరస్య సర్వమును శాసిస్తూ ఉంటాడు అక్కడ దేహము ఇంద్రియముడు సర్వమును శాసిస్తూ ఉంటాడు చుట్టూ ఉండే జగత్తు కూడా అక్కడుండే ప్రత్యేగాత్మరూపంగా ఉండే పరమేశ్వరుని యొక్క వెలుగులోనే ఇది ప్రకాశిస్తూ ఉంటుంది సర్వజ్ఞ సర్వమును తెలుసుకుంటూ ఉంటాడు ఇప్పుడు మీరు కంటితో చూస్తున్నారు చెవితో వింటున్నారు అన్ని తెలుస్తున్నాయి కదా ఆ సర్వమును తెలుసుకోవడానికి కావలసిన వెలుగు ఆ పరమాత్మ నుంచే వస్తోంది తర్వాత ప్రాణినాం సర్వక్రియాఫల సంయోజయు ఇప్పుడు మీకు సుఖం వచ్చిందనుకోండి ఆ సుఖం ఎవడిస్తాడు పరమాత్మ ఇస్తాడు ఎరు ఎలా ఇస్తాడు ఆర్బిటరీగా ఇస్తాడా ఇవ్వడు కర్మఫల రూపంగానే ఇస్తాడు కాబట్టి ఎక్కడ ఉండి ఇస్తాడు లోపల ఉండి ఇస్తాడు అంచేత ఆయనకి అని గుప్తాజీ గుప్తంగా ఉండి ఇస్తాడు లోపల గుప్తంగా ఉండి ఇస్తాడు తర్వాత ఏమంటే వాళ్ళకు సుఖాన్ని ఇవ్వాలి ఇంకోళ్ళకి దుఃఖాన్ని ఇవ్వాలి ఆ సుఖంలో మళ్ళీ లక్ష రకాలు హెచ్చు గుప్తంగా ఉండిస్తాడా అంటే ఎస్ ఇంత వెరైటీ కర్మఫలములను అది చిత్రగుప్తులు అంటే మన సినిమా వాళ్ళు ఏం చేశారంటే అల్లు రామలంజయ్య గారిని చిత్రగుప్తుడి పాత్రలో ప్రవేశపెట్టి పర్మనెంట్లీ ఆ చిత్రగుప్త పదానికి విషయంకి తెలియకుండా ఒక కమేడియన్ కింద చిత్రగుప్తుల్ని తయారు చేసి పెట్టారు తర్వాత సర్వశక్తే చేతులకి కాళ్ళకి వాగింద్రియానికి కన్నుకి మనస్సుకి వీటికి అన్నిటికీ కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వస్తుంది ఆ పరమాత్మ ఆయన దేవతలకి విజయాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు దేవతలకి విజయాన్ని ఈ జగత్తు క్షేమంగా ఉండు ఉండాలి అనే సంకల్పంతో ఈ దేవతలకి విజయాన్ని అనుగ్రహించినాడు ఆ సత్యము ఈ దేవతలకి తెలియదు ఇది అజానంత మహిమంతా కూడా ఆ పరమాత్మదే అనే సత్యము తెలియదు ఇప్పుడు గంటసేపు ఉపన్యాసం చెప్పారనుకోండి మంచిగా ఉంది ఉపన్యాసం అన్నారనుకోండి ఆ మహిమ ఎవరిది లోపల ఉన్న పరమేశ్వరు అది తెలియకపోతే ఏమనుకుంటాడు ఆ మహిమ నాదే అనుకుంటాడు ఆ దేవతలు అలాంటి పొరపాటు చేసినాడు ఈక్షితవంత ఐక్షంత కూడా ఇషానే ఇష ఇచ్ఛాయామో ఇగో మొత్తానికి ధాతువు దానికి లంగ్ ఆత్మనేపదం ప్రథమపురుషా బహువచన ఐక్షత ఐక్షేత ఆ దేవతలు ఈ విధముగా దర్శించినారు సంకల్పించారు ఏమని అగ్న్యాదిస్వరూపరిచ్ఛిన్నాత్మకృత విజయమేవాయ మహిమా अग्निवायिंद्रवाद जयफलते अय विजय अस्मा विजयम इपड़ पनी ची पड़ा वस्तु अब पनी चे ఆ పని నేను చేశాను అని చెయ్యి అనుకుందనుకుంటాను అలా అనుకోండి అలా కథ ఉంది ఇంద్రియాల మీద ఒక కథ ఒకటి ఉంది ఉపనిషత్తుల్లో ఈ చెయ్యి ఏమనుకుందంటే ఈ వస్తువుని ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టింది నేనే అని చెయ్యి అందనుకోండి అప్పుడు మీరేమంటారు నోర్మూయ్యమంటారు కదా మీకు తెలుస్తూ ఉంటున్నా ఏమని చెయ్య చేసి చేసినట్టు కనపడినా చేసింది చెయ్యి కాదు అని నీకు తెలుస్తూ ఉన్నాను కానీ చెయ్యి నేనే చేశాను అని అనుకుంటే ఎలా ఉంటుందో అంటే నేనే అంటే ఈ మిగతా దేహేంద్రియాలతో సంబంధం లేకుండా నేను సపరేట్గా ఉన్నాను నేనే ఈ పని చేశాను అని చెయ్యి అనుకుందనుకోండి విల్ యూ ఇక్కడ పరిస్థితి అలా వచ్చింది ఈ దేవతలు వాళ్ళు పరమాత్మ కంటే భిన్నంగా ఏమీ లేరు ఆ పరమాత్మ శక్తులే ఈ అగ్ని మొదలైన దేవతలు అందరూ కూడా వాళ్ల ద్వారా ఏ విజయం వచ్చినా అది పరమాత్మ యొక్క విజయమే ఇప్పుడు ఇక్కడ చేసిన పని చెయ్యి చేసిందా నేను చేశాను నేను చేశాను ఆ చెయ్యి యొక్క ఆత్మ నేను చేశాను చెయ్యి చేయలేదు అలాగే అగ్ని ఏదైనా ఒక ఘనకార్యం చేస్తే అగ్ని యొక్క ఆత్మ పరమాత్మ చేసినట్టు ఇంద్రుని యొక్క ఆత్మ అదే పరమాత్మ చేసినట్లు కానీ వీళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క అంగములు కానీ ఇప్పుడు ఏమైపోయింది ఈ తమను తాము స్వతంత్రంగా ప్రకటించుకుని ఈ విజయాన్ని మేనే చేశాము అగ్ని అన్నాడు ఈ విజయము నాదే అన్నాడు అంటే ఏమండి నాదే అంటే నాదే అంటే అర్థమేమిటండి అని అడిగారు అనుకోండి అప్పుడు అగ్ని ఏమని చెప్పాలి నేను అంటే ఈ పరిచ్ఛన్నమైన అగ్ని కాదయా ఈ నేనుకు మూలంలో ఉండే పరమాత్మ ఆ పరమాత్మది విజయము అని చెప్పాలి కానీ ఆయన ఏం చెప్పాడు ఈ విజయం నాదేనండి నాదంటే ఎవరండి నాదంటే కనపడుతున్నా కదా నేను మీ ముందు కనపడుతున్నాగా ఇగో ఈ అగ్ని రూపంగా ఈ పరిచ్ఛిన్నమైన రూపంగా ఇంద్రుడి వేరుగా వరుణుడి వేరుగా అగ్ని అనే దేవతగా ఇక్కడ నేను ఉన్నానుగా ఇది నాది అని చెప్పాడు విజయం ఈ ఈ పరిచ్ఛిన్న రూపం ద్వారానే వచ్చింది కానీ ఈ పరిచ్ఛిన్న రూపానికి చెందినది మాత్రము కాదు చేయ పని చేసింది దాంట్లో సందేహం లేదు కానీ ఆ చెయ్యదా దాని ఎందు మహిమ లేదు ఆ విషయాన్ని అగ్ని తెలుసుకోలేకపోయాడు తెలుసుకోలేక ఈ పరిచ్ఛిన్న రూపంగా ఉన్నాను నేను అటువంటి నేను అగ్నియాది స్వరూప పరిచ్ఛిన్న ఆత్మ అగ్ని ఇంద్రుడు వరుణుడు అలాగంటే స్వరూపాలుగా అల్పంగా ఉన్నటువంటి పరిచ్ఛన్న ఆత్మ జీవాత్మ ఏది కలదో దాని చేతనే ఈ విజయము చేయబడినది క్రత అని అనుకుని వాళ్ళందరూ కూడా మాదంటే మాది ఈ విజయము అన్నారు ఇంకా మహిమ దగ్గరికి ఇప్పుడు ఈ చేయి ఒక బరువును ఎత్తి ఇక్కడి నుంచి అక్కడికి పెట్టి అది గొప్ప పని ఆ ఉన్నది ఆ మహిమ ఎవరిది అంటే చెయ్యి ఇగో నేనేగా చెయ్యిని ఇక్కడి నుంచి అక్కడ పెట్టాను ఈ మహిమ నాదే అని చెయ్యందనుకోండి అప్పుడు తప్పుని తెలిసిపోతూ ఉంటుంది ఆ మహిమ చెయ్యేది కాదు ఆ చేతిని సపోర్ట్ ఇచ్చినటువంటి దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అవన్నీ కలిపి ఆ చేతికి శక్తినిచ్చేవి కాబట్టి చెయ్యి ఇక్కడ బరువు తీసి అక్కడ పెట్టింది నేనే అయినా వాస్తవంలో నాకు ఆత్మ అయినటువంటి ఆ మహాశక్తి మూలంగా నేను చేయగలిగాను అని చెప్పాలి అలా చేయకుండగా ఈ మహిమంతా నాదే అగ్ని కూడా అలాగే మాట్లాడాడు అస్మా అగ్ని వాయు ఇంద్ర ఈ మహిమ ఎవరిదంటే నాది నాదంటే ఎవరు నేనంటే అగ్ని నయ్యా చూడు ఎలా ఈ మహిమ నాది వాయువు ఈ మహిమ ఎవరిది నాది నాదంటే నేను చూడు నేనెంత బలంగా వీచుతో ఉన్నానో ఈ మహిమ నాది ఇంద్రుడు కూడా అలాగే ఈ మహిమ నాది అని వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ మహిమల కింద చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ నెగ్గారనుకోండి సికింద్రాబాద్ క్యాండిడేట్ అంటాడు నేను నెగ్గానంటాడు ఆయన కింద ఒక పది మంది ఆయన చుట్టూ తిరిగిన ఎలక్షన్ ఏజెంట్స్ ఏమంటారు మేము నెగ్గేమంటారు వాళ్ళు వాళ్ళ కింద పనిచేసినటువంటి వాల్ పోస్టర్లు అందించిన వాళ్ళు వాళ్ళేమంటారు మేము కార్యకర్తలు మేమే నెగ్గే ఉంటూ ఉంటారు అసలు కార్యకర్తలు నిన్న ఏదీ లేదని మీరు వింటూ ఉంటారు కదా ఎవరబడికి వాడు నేను నెగ్గానంటే నేను నెగ్గానంట ఆ పార్టీ నాయకులు ఉన్నారండి వాళ్ళు వచ్చి ప్రచారం చేసినారు వాళ్ళ ముఖాలు చూసి వీళ్ళు ఓట్లు వేశారు తప్ప మా ముఖాలు చూసి కాదు పార్టీ సింబల్ని బట్టి మేము నెగ్గాము అని అంటారా వీళ్ళు ఎవరైనా ఇంద్రుడు కూడా ఈ మహిమ మాదే ఈ మహిమ వల్లనే మాకు జయము లభించినది విజయము మాదే మహిమ మాదే కాబట్టి అస్మాభి జయఫలభూత మహిమ అనుభూతే విజయమునకు ఫలము మహిమ గొప్పతనం పెరుగుతుంది కదా ఆ విజయమునకు ఫలమైనటువంటి మహిమ ను అనుభవిస్తున్నాము ఎందుకని విజయం మాది మహిమ మాది కాబట్టి మేమే అనుభవిస్తున్నాము అండ్ వాళ్ళు ఎలా చెప్పారా ఎలాగా ఈ విజయము మా హృదయములలో అంతరతమంగా పరమాత్మ నిలిచి ఉన్నాడు ఆయనది అని చెప్పారా అస్మత్ప్రత్యగాత్మూత ఈశ్వర కృత అని చెప్పారా చెప్పలేదు ఈ మహిమ ఎవరిదంటే అస్మత్ప్రత్యగాత్మభూత ఈశ్వర కృత మహిమ అని చెప్పారా అలా చెప్ప అలా చెప్పాలి కానీ అలా చెప్పలే ఇప్పుడు ఈ మహిమ ఎవరిది అని అడిగారనుకోండి నా హృదయంలో ఆత్మరూపంగా ఉండే పరమేశ్వరుడి మహిమ అన్నారనుకోండి యు ఆర్ రైట్ నా అది అన్నారనుకోండి అది యుద్ధమి పూర్ణమాదా పూర్ణమేవశిష శాంతిశాంతశాంతి